सर्वंत्रस्वंत्रय सोम सूर्य लोचा सकल लोकंत्रस्वू सर्वतंत्रय सोम सूर्योचनाय सकलोकरक्षकाय పరమ శాంత స్వూపాయ పావతీ మనోహరాయ రుద్ర భద్ర మహారౌద్ర పాతు మాం సదా మృత్యుజయ శివా శోల్ పా శిఖండ మండనా మృత్యు సంసార ృష్ణాయ వాసువాయ దీనందోపకరాయ గోవిందాయ నమో ఈశ్వరో గురురాత్మతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణా గణనాపతిం హవామహే కవిం కవీనాశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి సీదసాదనం ంపత నమస్ సహమానాయ నివ్యాధి ఆవ్యాధిని పతే నమో నమ కుకాయ నిషంగిణి స్నానా పతే నమో నమ నిషంగిణిషుధి మేథస్కరాణ పతయే నమో నమో వంచే పరివంచే స్థానా పతయే నమో నమో నిచేరే పరిచరాయారణ్యానా పతే నమో నమస్రుకావిభ్యో జిగాఘంసద్భ్యోముష్ణతా పతయే నమో నమో సిమద్భ్యో నరద్భ్య ప్రకృతానా పతయి నమో నమ వుష్ణీషిణి గిరిచరాయకూంచానా పతమో నమ ఇషుమద్భ్యోధన్వా విభ్యోన్నమో నమ ఆతన్వా నేభ్య ప్రతిదానేభ్యో నమో నమ ఆయ్యో విసృజద్భ్యో నమో నమోస్య్యో విద్యో నమో నమ ఆసీనేభ్యయానేభ్యో నమో నమ స్వద్భ్యో జాగ్రద్భ్యో నమో నమస్తివద్భ్యో నమోస్రతుకు అంటే ఏమిటో తెలిసి బ్రతికినప్పుడే బ్రతుకు అనే పదానికి ఒక అర్థం దొరుకుతుంది అందరం బ్రతుకుతున్నాం ఇది తెలుసు అసలు బ్రతుకంటే ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే నిత్య జీవితంలో ఒక సత్యం మనకు బయటపడుతూ ఉంటుంది బాగలేనిటువంటి వాటిని బాగు చేసుకోవడమే బ్రతుకేమోనని ఇంతకన్నా ఏం కనిపించదు ఏవేవైతే జీవితంలో బాగులేకుండా ఉన్నాయో వాటిని బాగు చేసుకుంటూ ఉండడమే బ్రతుకు ఒకవేళ అనారోగ్యంతో గనక దేహం పాడైతే చికిత్స చేయించుకుని బాగు చేసుకుంటూ ఉన్నాం వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చి ఆవేదనలు ఆందోళనలు చుట్టుముడితే ఈ అపార్థాలను దూరం చేసుకోవడానికి అవగాహనను పెంచుకొని అపార్థాలు లేకుండా చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఒక వ్యాపారంలో కనుక మనకి నష్టం వస్తే మళ్ళీ మరొక వ్యాపారం చేసేటువంటి ప్రయత్నంలో లాభాన్ని పొంది ఈ నష్టాన్ని పూడ్చుకుంటూ ఉన్నాం దూరమై ఏవైనా మనల్ని బాధించాయనుకోండి వాటిని దగ్గరికి తెచ్చుకొని తృప్తిపడుతూ ఉన్నాం అట్లాగే దగ్గరుండి ఏవైనా మనల్ని బాధించేటట్లయితే వాటిని దూరం చేసుకుని హాయిగా గాలి పీల్చుకుంటూ ఉన్నాం ఏవైనా ఎవరి బ్రతుకులైనా ఇట్లాగే ఉన్నాయి ఈ ప్రపంచంలో కానీ ఒక్కటి మాత్రం మనం ఇంతవరకు రుద్రాన్ని సూచిన తర్వాత రెండు అనువాకాలు పూర్తయిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఒకటి జీవితంలో దేహ సంబంధమైనటువంటి కష్టం వచ్చినా మానసికమైనటువంటి కష్టం వచ్చినా ఏదొచ్చినప్పటికీ కూడాను దాకా మనం చేసినటువంటి పాపం ఉంది అనేటువంటి సత్యాన్ని మరవడానికి వెళ్లేదు కారణం లేకుండా కార్యం వచ్చేందుకు అవకాశం లేదు గనక అది చిన్న బాధ లేకపోతే పెద్ద బాధ అది చిన్న కష్టమా లేకపోతే పెద్ద కష్టమా అది భరించదగిందా లేక దుర్భరమైనటువంటిదా అనేది వేరే విషయం గాని ఎప్పుడైతే మనల్ని బాధ పెట్టేటువంటివి ఏమన్నా ఉన్నవి అని అంటే మాత్రం వాటి వెనుక కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకునేటువంటి పాపాలే గాని మరొకటి కాదు అవి ఈ జన్మలో చేసినవి కావచ్చు లేదా పూర్వ జన్మలో చేసినటువంటివి కావచ్చు పాపం చేయడం అనేటువంటిది ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా పాపం చేయడం నేరం కాదు అవగాహన లోపించినప్పుడు మనిషి తప్పు చేస్తాడు చేయని వాళ్ళు ఎవరో ఈ ప్రపంచం అర్థమే కాదు ఈ ప్రపంచంలో పుట్టాడు అంటే మాత్రం ఒక్క అవతారమూర్తి తప్ప దశావతారాలు తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో పాపమన్నా చేసిన వాడే ఎందుకని ప్రారంభం వచ్చేస్తే మనకు దేశ ఈ దేహాలన్నీ వచ్చాయి గనక ప్రారంభవశాత్తు దేహాలు ఎప్పుడైతే వచ్చాయో గతంలో మనం చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క సముదాయం ఉండడం చేతనే వాటిని అనుభవించడానికి ప్రపంచానికి దేహాన్ని తొడుక్కుని వచ్చాం కాబట్టి పాపాలు ఉండయని అర్థం కాబట్టి పాపం చేయడం నేరం కాదు కానీ చేసిన పాపాన్ని చేస్తున్న పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం బ్రతుకు ఘోరం పాపం చేసేటువంటి వ్యక్తిని దోషం చేసేటువంటి వ్యక్తిని నిందించిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎవడు తప్పు చేస్తున్నాడో వాళ్ళని నిందిస్తారు ఈరోజు మీరు ఎలక్ట్రానిక్ మీడియా చూసినా ప్రింట్ మీడియా చూసినా ఎక్కడ చూసినా ఇవే కనపడుతూ ఉండేది ఎవడో ఒకడు మన ఒకరిని నిందిస్తూ ఉంటాడు ఎందుకంటే తప్పులు పడుతూ ఉంటాడు కానీ తప్పు చేశాడు అని నిందించడం తెలియని వాళ్ళు ఎవరు ప్రపంచంలో అందరికీ తెలుసు కానీ ఎందుకు తప్పు చేశాడని ఆలోచించగలిగేటువంటి వివేకం ఎంతమందికి ఉంటుంది ఈ ప్రపంచంలో అది ఉంచి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని అపరాధం చేసినటువంటి వ్యక్తిని బాగు చేయడానికి ప్రేమించి అవగాహన కల్పించి ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి ఎంతమంది ప్రయత్నం చేయగలరు ఈ ప్రపంచానికి సాధ్యం కాదు ఒక దోషాన్ని కనపడ్డప్పుడు ఇది దోషము చెప్పేటువంటి మూర్ఖత్వం మనిషి దగ్గర ఉంటుందేమో కానీ అంతకు మించి ఆ బురదను కడిగేయాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయం మనుషుల్లో మనం వెతికినా కనిపించదు కనిపించినా అది ఒక క్షణం అలా కనిపించి కనుమరుగైపోతూ ఉంటుంది ఎందుకని వాళ్ల బలహీనతలు కూడా వాళ్లకు ఉన్నాయి కనుక కాబట్టి తప్పు చేసినటువంటి వాడిని నేరం చేసినటువంటి వాడిని హత్యలు చేసినటువంటి వాడిని హంతకుల్ని చోరుల్ని హక్కును చేర్చుకొని రక్షించగలిగేటువంటి ప్రేమ హృదయం ఈ ప్రపంచంలో మనుషులకు ఉంటుందని మాత్రం నేను అనుకోను అది ఒక్కరికే ఉంది అది పరమేశ్వరుడికే ఉంది ఇంకా ఎవ్వరికీ లేదు సాధ్యమే కాదు తప్పు చేసిన వాడిని ఒడిలో కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక పరమేశ్వరుడికి ఉంటుంది తప్ప ఇంక వరకు ఉండేందుకు అవకాశమే లేనిలేదు ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో చోరులున్నారు కానీ నిత్య చోరులు లేరు అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఈ ప్రపంచంలో హంతకులున్నారు కానీ నిత్య హంతకులు లేరు ప్రపంచంలో ఈ ప్రపంచంలో పాపులున్నారు కానీ నిత్య పాపులు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో లేరు నిత్య పాపి ఇతడు అని చెప్పడానికి అవకాశమే లేదు ఈ ఒక్క సత్యం గనక అర్థమైంది అంటే ఆ తరువాత జీవితం మలుపు తిరిగిపోద్ది ఇది అర్థమైతే అందరి బ్రతుకులు బాగుపడతాయి ఈ ఒక్క సత్యం గనక మన మా బుద్దికి పట్టిందంటే మూడు బారినటువంటి జీవితాలు మళ్లీ నూతన పల్లవాలతో చిగురిస్తాయి దోషులుండారు నిత్య దోషులు లేరు చోరులుండారు నిత్య చోరులు లేరు పాపులుండారు నిత్య పాపులు లేరు హంతకులుండారు నిత్య హంతకులు లేరు ఒకడు హత్య చేశాడు ఇట్స్ అ క్రైమ్ హత్య చేయడం అనేటువంటిది నేరం అతను హత్య చేశాడండి అని అంటున్నావు ఓకే హత్య చేశాడు అతను హంతకుడు అంటే నీ ఉద్దేశం ఇంకా ఆ పని తప్ప ఇంకేం చేయడం లేదు అతను ఇరవై నాలుగు గంటలు హత్యలేనా అతను చేసే చాలా పనుల్లో అదొక పని అర్థమైంది ఒక్కసారి ఏదో కారణం చేత హత్య చేశాడు అనుకోండి అనూఖ్యమైన కారణం చేత నువ్వు హంత కూడా ముద్ర వేసేస్తే ఇంకా ఆ వ్యక్తి జీవితంలో ఏం బాగుపడాలని తెలిసి చేసి ఉండొచ్చు తెలియక ఒకడు దొంగతనం చేశాడు పొరపాటును అతని దొంగని నువ్వు ఒక స్టాంప్ వేసేసి పక్కన పెట్టేస్తే ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయిన ఇతను దొంగ దొంగ దొంగ దొంగ అంటూ ఉంటే ఏం బ్రతకాలనేది చావాలనే ఇక అంటే ఈ జీవితంలో ఇంకా అతను మళ్లీ మార్పు చెందే అవకాశం లేదు అంతేనా అతను అంత పెద్ద తప్పు చేసి ఉండచ్చు తమరేం చేయలేదా నేనేం చేయలేదా మీరేం చేయలేదా ఏం ఆ కోణంలో నుంచి ఆలోచించదేంటి ఇక్కడ అన్ని ఎవరెవరైతే మనకు అనుకూలం అనుకుంటామో ఎవరెవరు మంచివాళ్ళు అనుకుంటామో ఈ వ్యక్తులు వీళ్ళందరి తలుపులు మూతపడేది ఇక్కడే ఇక్కడ ఆశా జ్యోతి ఒక్కడే పరంజ్యోతి పరమేశ్వరుడు తప్పింకోడు కానీ కాదు ఎందుకన్నా తెలుసా అవి చేత్ సుదూరాచారో భజతే మామనన్యభాక్ సాధురీవ సమంత సమ్యక్ వ్యవసితో హి సహా క్షిప్రం ధర్మాత్మా కొన్ని వందల సార్లు చెప్పుంటాను ఈ శ్లోకం ఈ అధ్యాయం ఎన్నిసార్లు చెప్పుంటాను భగవద్గీతలో కానీ ఎందుకు ఆ శ్లోకం దగ్గరకు వస్తే గుండె కరిగిపోద్దు కారణం ఒక్కటే శ్లోకభావానికి శ్లోకం అర్థానికి కాదు పరమాత్మ హృదయానికి అక్కడ పరమాత్మ హృదయం అక్కడ కనపడుతుంది ఎంత విన్న తిన్నాడో నాకు తెలియదు కానీ ఆ నవనీత హృదయాన్ని ఇక్కడ చూస్తాం మనం క్షిప్రం భవతి ధర్మాత్మా శచ్ఛాంతిం ని కౌన్య ప్రతి భక్త ప్రతి రెండు శ్లోకాల జీవితాన్ని సరిపోతాయి అందరికి అర్జున అపిచేతుడు పాపి పాపి పాపం చేసేటువంటి వాడు దురాచారం ఉండేటువంటి వాడు పాపి దురాచారి కానీ వీడు దురాచారి తెలుసా అపిచేత్ సుదూరాచార మహాపాపిరాచారహాపాపి అపి అయినప్పటికి కూడాను అదే చూసారా ఇంక అయిపోయింది అక్కడికి వాడు ఎంత పాపం చేశాడని ప్రశ్న పక్కన పెట్టాం అపి చేత్ మహా గొప్ప పాపం చేసినటువంటి వాడు అయినప్పటికీ కూడాను భజతే మాం అనన్యక్ రెండవ ఆలోచన లేకుండా అనన్యభక్తితో ఎవడైతే అన్యంగా మనసును పెట్టుకోకుండా ఎవడైతే నన్ను ఆశ్రయించి నన్నే పూజిస్తు ఉన్నాడు అర్చిస్తు ఉండాడు ధ్యానిస్తూ ఉన్నాడు సేవిస్తు ఉన్నాడు ఎవరు మహాపాపాలు చేసినటువంటి వాడు సుదూరాచారమంతవ్య సహ సాధు ఏవ మంతవ్య సాధు అని నువ్వు భావించు హయ ఎంత పాపం చేసినా సరే అంతకుడైనా సరే వాణ్ణి సాధువు అని ఎందుకో తెలుసా సమ్యక్ వ్యవసితో సమ్యక చక్కగా వాడి మనసు నా మీద ఇప్పుడు నిలబడింది గనక వాడి ఏం పాపం చేశాడనేది పక్కన పెట్టు వాడి పాపాన్ని కడగలేనంత శక్తివలగని వాడిని అనుకుంటున్నావా నన్ను నేను సర్వజ్ఞత్వం కలిగిన వాడిని సర్వశక్తిమత్వం కలిగినటువంటి వాడిని వాడి ఎంత పాపమన్నా జైని ఆ పాపాన్ని కడగలేనటువంటి అశక్తుడుగా నీకు కాబట్టి వాడి మనసు ఎప్పుడైతే నా మీద లగ్నమైందో ఇంతకాలం వాడి ఎన్ని పాపాలు చేసినా వాడి మనసు పూర్ణంగా నా మీద లగ్నమయ్యి ఇప్పుడు నన్ను అర్చించడానికి ధ్యానించడానికి సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో సాధు ఏవ సహా మంతవ్య వాడిని సాధు అని మాత్రం తలుచుకో ఎందుకో తెలుసా క్షిప్రం భవతి ధర్మాత్మ క్షిప్రం శీఘ్రం నీకిట్లా పాపుడుగా పాపిగా కనపడుతున్నాడు అయ్యా బాబు శీఘ్రంగా వాడు ధర్మాత్తుడు అయిపోతాడు అంతే ఇంకేం లేదు ఎందుకని నాకు సన్నిహితంగా వస్తున్నాడు గనక అయిపోయింది పాపానికి సన్నిహితంగా వాడు పాపి నాకు సన్నిహితంగా వచ్చినప్పుడు భగవంతుడికి వాడు భక్తుడు భక్తుడంటే ధర్మస్వరూపుడు క్షిప్రం భవతి ధర్మాత్మ క్షిప్రం శీఘ్రం ధర్మాత్మ భవతి వాడు ధర్మాత్మ అయిపోతూ ఉన్నాడు శాశ్వత శాంతి నిగచ్చతి వాడు పరిపూర్ణమైనటువంటి శాంతిని పొందుతాడు నువ్వు పొందలేవేమో విమర్శ విమర్శించేటువంటి వాడివి ఎందుకు భగవంతుడి మీద నీకు భక్తి లేదు కనుక కాబట్టి వాడు ఎంత దురాచారవంతులైనప్పటికీ కూడా వాడి మనసు ఎప్పుడైతే పూర్ణంగా భగవంతుని ఇంత లగ్నమైందో వాడు శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు కౌంతేయ అర్జున ప్రతి జనీహి నమే భక్త ప్రణశ్శతి నీకొక మాట చెప్తున్నా ఈ సత్యాన్ని ప్రతిజనీ ప్రతిజ్ఞ చేసి చెప్పుబోవాయి ఎందుకో తెలుసా ఇది నీకే సంబంధించిందే కాదు నువ్వు అనుకుంటున్నావు దుర్యోధనుడు పాపి అని ఆ భావన నాకే ఉంటే వాడి దగ్గర పోను రాయబారానికి అర్థమవుతుందే రాయబారం తర్వాత గీత నడుస్తుంది వాడి దగ్గరకు నేను వెళ్లాను కంసుని కూడా మార్చాలని ప్రయత్నం చేశాను ఎందుకో తెలుసా మారాడా దుర్యోధనుడు నీకన్న గొప్పడు వాడు మారకపోతే దుష్టుడు కాబట్టి ఎంతో మంది దుష్టులు సన్మార్గానికి వచ్చి మా మార్గానికి వచ్చి ధరించినటువంటి వాళ్ళు ఎందరో ఉండాలి కాబట్టి ఇది నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పు ఏమని నమే భక్త ప్రనశ్యతి నా భక్తుడి ఎప్పుడు నశించడు సంశయాత్మ వినశ్యతి సందేహాలు ఉండేవాడు నశించిపోతాడేమో గానీ నా భక్తుడు నశించేటువంటి అవకాశం లేదని ప్రతిజ్ఞ చేసి చెప్పు అని ముఖ్యంగా ఎప్పటి వరకు రోజుల పాటుగా కేవలం రెండు అనువాకాన్ని ఎంతో విశాలంగా అర్థం చేసుకుంటూ వచ్చాం ఈ మూడో అనువాకం ఒక విచిత్రమైంది ఇక్కడ భగవంతుడు ఆ పాపాలు కడిగేసేవాడిగా కనపడతాడు అందరినీ పుణ్యాత్ములు చేసేవాడుగా కనపడతాడు అందుకని దొంగల్ని నువ్వు దొంగనొచ్చు పరమాత్మ దొంగ అని మార్పు తీసుకొని వస్తాడు వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు అందువల్ల దొంగల్ని మార్చాలంటే నువ్వు ఎట్లా ఎక్కడికి పోయి మారుస్తావు దొంగల్లోకే పోవాలా దొంగల్లోకే పోయి దొంగల్లో తిరుగుతూ ఉంటే ఆయన్ని దొర అంటారు ఎవరన్నా దొంగల్లో దొర అంటారు కాబట్టి ఆ దొంగలు ఎవరైతే ఉండారో దొంగల్లో పరమాత్మ ఉంటాడు పాపులు ఎవరైతే ఉన్నాడో పాపుల్లో పరమాత్మ ఉంటాడు అర్థం కానివాడు పరమాత్మను కూడా దొంగ అనుకోవచ్చు కూడా పాపనుకోవచ్చు అట్లా అనుకుంటే ఆయన దొంగే కనుకైతే దొంగ కూడా నమస్కారం అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మన కృష్ణుడు దొంగ అనేటువంటి విషయం మనకు తెలుసు కాని శివుడు దొంగని మీరు విన్నుండటం ఇప్పటివరకు ఏముంది పాపం దొంగతనం చేయడానికి విషయం మింగినవాడు కానీ ఇక్కడ మనకు అట్లా ఎందుకో తెలుసా దురదృష్టవంతుల్ని బాగు చేసేటువంటి ప్రయత్నంలో పరమాత్మ ఎట్లా కనపడతాడు ఇది ఒక అద్భుతమైనటువంటి అనువాకం ఇది ప్లీజ్ నమస్సమాయ నిధి నవ్యాధిని నాంపత ఏ నమ ఈ సహమానాయ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అనువాకానికి గుండె లాంటిది పదం అంటే మనల్ని కాపాడేటువంటి వాడు సహమానాయ మనలో ఉంటూ మనల్ని కాపాడేటువంటి వాడు అందువల్ల పరమాత్మని సహమానాయ నమహ అంటే మనం ఎట్లాంటి వాళ్ళం తప్పులు చేసినటువంటి వాళ్ళం మనం ఎన్ని తప్పులు చేసినా పాపాలు చేసినా ఆయన వైపు తిరిగితే మన పాపాన్ని కడిగేయడానికి ప్రక్షాళన చేయడానికి మనల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉండేటువంటి వాడు పరమాత్మ గనక సహమానాయ నమ ఈ మొదట సహమానాయ అయ్యా మేము చేసినటువంటి తప్పుల్ని రక్షించే మమ్మల్ని క్షమించేటువంటి వాడివి బాగు చేసేటువంటి వాడివి గనక కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు పాపలు ఎవరైతే అపరాధాలు చేస్తారో వాడు అపరాధి అపరాధాలు చేసేటువంటి వాడు అపరాధి కనుక వాడిని రక్షించడం అనేటువంటి చాలా గొప్ప విషయం అంటే ఎవడైతే ఇంతవరకు అపరాధాలు చేస్తూ ఉన్నాడో ఆ అపరాధాలు చేయడంలో ఉండేటువంటి దోషాన్ని కనిపెట్టి అపరాధాలకు దూరమై బ్రతుకుని ఆరాధనతో గనక నింపుకున్నట్టయితే వాణ్ణి శిక్షించవలసిన పరమాత్మే వాడిని రక్షించడానికి ముందుంటాడు సహ మానాయ ఇంపార్టెంట్ ఎందుకని స్వామిజీ వాడు పాపాలు చేశాడు కదా అవి ఏమవుతాయి మీరే చెప్పాలి అసలు నాకు పాపాలు చేసింది వాస్తవమే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ప్రార్థన చేస్తున్నాడు స్థుతి నమస్కారాలు జరుగుతున్నాయి వీటి ఫలితం ఏంటి సూక్ష్మ ఫలితం రిలీజ్ అయిపోతా ఉంది కదా అదృష్ట ఫలం స్థుతి నమస్కారాలు స్థూలంగా జరుగుతున్నాయి వాడు నిన్నటి వరకు హంత అది వేరే విషయం ఈ రోజు భగవంతుని మీద మనసు పూర్ణంగా మారింది అలౌకిక కర్మ స్థుతి నమస్కారాలు జరుగుతున్నాయి భగవంతుని ఆరాధిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఇది జరుగుతుందో హృదయంలో అర్చనే జరుగుతుంది ఇరవై నాలుగు భగవత్ సేవే జరుగుతుంది ఇది సూక్ష్మ కర్మ కాబట్టి దీని యొక్క ఫలితం దయా దయ రిలీజ్ అవుతా ఉంది పాపం ప్రక్షాళనం అవుతా ఉంది మొదట అనువాకంలో ముఖ్యంగా ప్రథమ అనువాకంలో మన పాపాలన్నిటి అట్లాగే ప్రక్షాళనం చేసుకున్నావు భగవంతుని స్తుంచి భగవంతుని నమస్కరించి నమహ నమహ నమహ అంటూ తద్వారా మనం దయను పొంది ఆయన యొక్క కృపను పొంది తద్వారా మన పాపాలని ప్రక్షాళనం చేసుకున్నావు అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆయన దయ ఫలితంగా భగవంతుని ఇస్తే అదృష్ట ఫలాన్ని మరి ఇంకొకటి చేస్తే ఎట్లా ఇవ్వకుండా ఉంటాడు ఇస్తేనే కదా సముడు అగ్ని ఒక పాపి పోయి పట్టుకున్నాడు అనుకుంటే కాలుతుంది పుణ్యాత్ముడు పట్టుకుంటే కాలుదా అంతే అది అగ్ని ధర్మం కనుక కర్మ ఫలితాల విషయంలో చేసిన కర్మకు ఫలితం ఇవ్వాలి వాడు చోరుడు కనుక నేను ఇవ్వనంటే చోరుడయి ఉంటే పాప ఫలితం వాడు అనుభవిస్తాడు నీకు అనవసరం వాడు చేసినటువంటి స్థుతి నమస్కారాలు ఏవైతే ఉన్నాయో ప్రార్థన ఏదైతే ఉందో అనన్యక్ రెండవ ఆలోచన లేకుండా నిన్ను ఆశ్రయించుకొని చేశాడు గనక అటువంటి వాడికి ఫలితం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పరమాత్మకి అది ధర్మం ధర్మరూపంలో ఉండేటువంటి వాడు పరమాత్మ ధర్మం ఎప్పుడు దాటేటువంటి వాడు పరమాత్మ కాలేడు దైవం ధర్మరూపంలోనే ఉండేది కాబట్టి ఒక్కసారి ఆ దయను కుమ్మరిస్తూ వాడి పాపాలన్నీ కూడా ప్రక్షాళం ఈ విధంగా పాపి పుణ్యాత్ముడు అవుతూ ఇట్లా మలిచేటువంటి శక్తి మనుగడనే ఒక మలుపు తిప్పేటువంటి శక్తి బ్రతుకుల్లో ఒక దివ్యమైనటువంటి దీపాన్ని వెలిగించేటువంటి శక్తి ఇది భగవంతుడి దగ్గర ఉందే గాని ఇంకొకరి దగ్గర ఉండేందుకు అవకాశం లేదు ఏం పాపాలు చేస్తాం మనం ఏంటి మనం చేసే పాపాలు రత్నాకరుడు నువ్వు పాపాలు చేస్తావా చెప్పు దారి దోపిడి దొంగ ఒక్క క్షణంలో వచ్చిన మార్పు రాని వాడికి ఎంతకాలమైనా రాదు నిద్రపోతే మనిషిని లేపగలం గాని నిద్రపోయినట్టుండేవాడిని లేపలేరు ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చేది అందుకనే యాంత్రికం కాకూడదు ఇప్పుడు బోధలు కూడా వినడం యాంత్రికమైతే దాని అది చౌదెబ్బ కొట్టేస్తుంది ఒకరోజు నిన్న మీకు ఉప ప్రారంభంలోనే చెప్పాను ఇది మన జీవితంలో దర్శించడం కోసమే కానీ ఇదేం తమాషక ఆటలు కాదు పాటలు కాదు వేరే సినిమా కాదు ఇది టీవీ చూడడం కాదు ఇది కాబట్టి ఇంకో సబ్జెక్ట్ వినడం వేరు ఇది వినడం వేరు ఇది మన జీవితంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి ప్రమాద భరితమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం గనక ఒక శ్రద్ధతో భక్తితో వైరాగ్యంతో ముఖ్యంగా వినిందాన్ని బ్రతుకులు ఆచరించడం కోసంగా చేయవలసిన ప్రయత్నం అప్పుడే జరుగుతుంది లేకపోతే సమయం మిగిలిపోద్ది ఎంతో దారి దోపిడి చేశాడు కాని పుణ్యాలు ఎట్లా ఉంటాయంటే ఎంత తప్పు చేసేవాడు కూడా ఒక మంచి పని చేస్తాడు ఎందుకని అంతా మంచి చేసేవాడు ఒక తప్పు ఎట్లా చేస్తాడు జీవితంలో ఇవన్నీ తప్పనిసరి ఎందుకని మనకు తెలిసిన కార్య కారణాలు కొన్ని ఉంటాయి మనకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి అందువల్ల తప్పు చేస్తారు అట్లాగే మంచి చేసినప్పుడు ఆ మంచి ఫలితం కూడా వస్తుంది గతంలో ఎవరికి ఏం మంచి చేస్తామో ఏ పుణ్యకార్యం చేస్తుంటామో వీటన్నిటి యొక్క ఫలితంగా ఏ ఏ చేశామని ఆ గోపికలు ఎట్లాగైతే దశమ స్కందంలో ఏ నోములు నేర్చామో అని ఏవి మంచి చేసుకుని ఉంటామో ఒక సత్పురుషుడితో సంబంధం ఏర్పడుతుంది సడన్ గా భక్తుడు కాకపోయినా ట్రైన్లో కలుస్తాడంతే బస్సులో కలుస్తాడంతే ఒక సాధువు కలిసి మనం బ్రతుకుని ఒక మలుపు తిప్పేస్తాడు అక్కడి నుంచి అంతవరకు ఉన్నటువంటి జీవితం ఒక్కసారి క్లోజ్ అయ్యి నూతనంగా ప్రారంభమవుతుంది